పరిశుద్ధ్ర పరిశుద్ర పరిశుద్ర జీవ కలిగిన ఆయన జీవాధిపతి నీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇప్పటి వరకు నాయన పాటల్లోనూ ప్రార్థనలోను ప్రభా మరి కొన్ని ప్రార్థన అంశాలలోను మీరుండి నడిపించుకున్నందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో ఆయన చిన్న మందగా చేరి ప్రభా నేను స్థుతించుచుండగా నేను గణపరచుచుండగా నిన్ను మహిమపరుచుచుండగా ప్రభా మా ఆరాధన అంత మీరు నడిపించండి మా ఆరాధన ప్రభ మరి మీకు యోగ్యముగా అయినట్టుగా మీరు స్వీకరించండి దేవా నీకుంటున్నారు ప్రభా మరి వాక్యాని ప్రభా మరి విత్తమవుతుండగా నాయన నాలో ఉన్న పాపాన్ని నాలో ఉన్న శాపాన్ని నాలో ఉన్న వ్యసనాన్ని బట్టి కాదు కానీ నీ బిడ్డలైన మీరు మాట్లాడండి దేవా ప్రభా మీరు మాట్లాడితే అనేక జీవితాలు బాగుపడ్డాయి మీరు మాట్లాడితే చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడ్డారు మీరు మాట్లాడితే ప్రభా అనేక మంది స్వస్థపరచబడ్డారు కనుక ప్రభా మీ మాట ద్వారా ప్రతి ఆకర్షింపజేయండి ఆధ్యాత్మికంగా బ్రతికించండి దేవానికి కొందనాలు ప్రభా వాక్యం చెప్పబోతుండగా ప్రతి ఒక్కరికి ప్రభా మనసును ప్రభా గ్రహ మరి గ్రహించగలిగిన వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును దయచేయండి దేవానికి కొందనాలు స్థ్రాన్ ప్రతి ఒక్కరితో ప్రభా వాక్యం ద్వారా ఈ రాసి సంధించండి మీరు మాట్లాడండి మా జీవితాలను సరిచేసుకోవడానికి ప్రభా మరి ఒక అవకాశాన్ని దయచేయమని ఏసనా నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మంచిది లూహార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి నేనే చదువుతూ దాన్ని వివరిస్తూ వస్తాను చేసుకోనండి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి ఇబ్బంది లేకుండా మాత్రం ఉండండి దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ మీ అందరికి జన దేవుని వాక్యము వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరైతూ సరస్వ తీరమున నిలిచాను చూడండి నజరేతు ఇక్కడ జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఈ మాటను మన బాగా జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు మనం ఈ లోకంలో మనకి ఇటువంటి అనుభవం ఎప్పుడైనా ఉందా ఎప్పుడైనా దేవుని పొందాల్సిన చేరి వాక్యము కోసం ఎదురు చూడాలి వాక్యం అనే వినాలి అని వాక్యానికి మనం ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి ఎందుకంటే పేరు దేవుని బిడ్డారా ఇక్కడ చూడండి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాము అన్నట్టు ఈ లోకంలో ఎవరైనా మరి ఎక్కువగా మాకైతే మా పల్లెటూర్లు ఇట్లాంటి వాటిలో అనే విలేజెస్ లో సమయాల్లో ఒకళ్ళ ఇంట్లో దగ్గర ఇంకొకళ్ళు మీటింగ్లు పెడతా ఉంటారు పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఎట్లా బాగుపడుతున్నారు వాళ్ళు పని చేస్తున్నారు వీళ్ళే పని చేస్తున్నారు ప్రతీని కూడా ప్రతి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి మాటల కోసం వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధ కోసం చెవులు జనాన్ని చెవులు జనం వైపు వాటి గురించి ఆసక్తిగా వింటారే తప్ప దేవుని వాక్యాన్ని దేవుని మాటను తిందాము దేవుని పాదాల్చేంత గడుపుదాము అనేటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో చాలా అరుదుగా కొద్ది ఉంది కానీ అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో జనాలకి యేసు ప్రభు ఎప్పుడు వచ్చి వాక్యం చెప్తాడా ఏ విధమైన మాట చెప్తా ఉంటాడా మనం ఎక్కడ వింటా ఉన్నాయి ఏ మాట చెప్తే అది మన జీవితాల్లో ఆశీర్వదకరంగా మార్చబడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండి ఏం చేస్తున్నారంటే జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెస ఈ గెన్నెస అనేది గలలియాకు ఉన్నటువంటి మరి పేరు ఆ సరస్సు తీరం ఉన్నారు సరస్సు తీరాన్ని ఎందుకు నిలిచి ఉన్నారు అదేంటే ఏదో ఆధ్యాత్మికమైనటువంటి నేను దీంట్లో ఆధ్యాత్మిక అర్థం దీంట్లో దాగి ఉండవచ్చు ఇదే ఉపమానమేం కాదు గాని దేవుడు ప్రతిది కూడా వాక్యాని మర్మ మర్మంగా దాన్ని ఉంచేయడం మన ముందు మనం ఆ శక్తితో ఎవరికి ఏ విధంగా అర్థమవుతుందో ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో దేవుడు వారితో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ప్రతిది కూడా ఎవరితో ఏ విధంగా మాట్లాడితే అర్థం ఆ విధంగానే మాట్లాడాడు కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనం శ్రద్ధగా విందాం చూస్తే అండి సరస్సు తీరమున నిలిచారు సరస్సు అనగా ఆ సరస్సులో ఏముంటాయండి నీరు ఉంటుంది సహజంగా నీరు అనేది దేనికి సాదృశ్యం అండి వాక్యానికి సాదృశ్యము అందుకే కీర్తనాకారుడు మొట్టమొదటి దాంట్లో రాసినప్పుడు మొట్టమొదటి ఆ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన దగ్గర నుంచి ఏం రాసి ఉంటుంది అంటే నాటబడిన మొక్కయ్ ఆకు వాళ్ళక తన కాలమందు మందు ఫలించు మొక్క వల్లే పచ్చగా నుండును వాడు చేయునిదంతా సఫలమవును నీటి ఎవరైనా నాటబడిన మొక్క ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుంది చక్కని ఫలాలు దానికి ఎండిపోవటం అంటే తెలియదు జీవం ఎప్పుడు దానిలో కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ నీరుని ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అది ఎటువంటి పాపము చేస్తున్నప్పుడు మనకి గద్దింపును దయచేస్తుంది ఆ వాక్యం హృదయంలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే మనకి మంచి చక్కని జీవితాన్ని నడవడమే నేర్పిస్తా ఉంటుంది అందుకే మరి నాగి గారు కూడా ఏం ప్రార్థన చేస్తారంటే ప్రభువ నేను పాపము చేయకుండా ఉండనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుము ఈ వాక్యం మన హృదయంలో ఉంటే ఏమవుతుందంటే అది పాపము చేయడానికి అవకాశం ఉండదు పాపం చేయడానికి ప్రేరేపించదు వాక్యము దేవుడు దేవుడు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎవరికైనా సరే మేలు చేయాలని వీళ్ళున్నంత వరకు దేవుని ప్రేమను పంచాలని ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలు వస్తే తప్పితే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఈ లోకంతో స్నేహంతో స్నేహం మనకి ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే సరస్వ తీరాన గెలిచి ఉన్నారంట ఆ సరస్వ తీరమున రెండు దొండలను చూచాను గాలర్లు వాటిలో నుండి తమ మొలలను కడుగుతారు ఇక్కడ రెండు రెండు ఏం చూసారండి రెండు దోని చూశారు ఈ దోని అన్నప్పుడు దేనికి సాదృశ్యి ఉండొచ్చు అని నేనంటే సందర్భానుసారంగా దీని హృదయం కింద తీసుకోవచ్చు హృదయం కింద తీసుకోవచ్చు ఇక్కడ రెండు హృదయాలను దేవుడు చూశాడు అంటే అక్కడ ఇంకా చాలా మంది జన ఉన్నారు కానీ రెండే రెండు దోనియలు చూశాడు అది ఇద్దరు మనుషుల్ని అయి ఉండొచ్చు అది రెండు ఆత్మలు ఉండొచ్చు ఎందుకంటే దోణే అని అన్నప్పుడు అది ఆత్మీ ఆత్మకు సంబంధించింది మరి హృదయానికి సంబంధించింది అని అని మనం అర్థం చేసుకోవచ్చు చూసి యాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకుంటాం ఇది జ్ఞాపకం చేసుకోవాలని మనం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు దోణిలో నుండి వాళ్ళ వలలను శుభ్రపరుచుకుంటున్నారు శుభ్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఎందుకు శుభ్రపరుచుకుంటారు అనేది ఏంటంటే ఏదైనా ఒక పనిని మొదలు పెట్టుకోబోయే ముందు చూడండి శుభ్రపరచుకుంటారు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ లేచారు లేవగానే ఏం చేస్తారంటే ఇల్లుని పాత్రని శుభ్రపరచుకుంటూ ఉంటారు ఆ తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాతే ఏదైనా పని మొదలు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏం చేస్తారు అని అంటే ఆరు గంటల సమయంలో మళ్లీ ఇల్లు ఒకసారి శుభ్రపరచుకొని ఏం చేస్తారంటే పనులను ఇసుకుంట ఉంటారు అదే వ్యవసాయానికి వెళ్లే వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు పంట అయిపోయిన తర్వాత పంటను మొదలు పెట్టబోయే ముందు ఉండేటువంటి గ్యాప్ ని చక్కగా వాళ్ళు ఏ సద్వినియోగపరుచుకుంటారు శుభ్రపరచుకుంటా ఉంటాడు ఒక కుండాను తయారు చేసేవాడు మట్టిని తీసుకొచ్చినప్పుడు పాటు మేక ఏం చేస్తాడంటే దాంట్లో ఏమైనా ఉన్నాయేమో రాళ్లు గాని చెత్త గాని చెదారం గాని దీనికన్నా అవన్నీ ఉండి దానికి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి దాన్ని షుభ్ర కొరుస్తూ ఉంటాడు ఈ షుభ్ర పరుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి చూడండి మన జీవితాల్లో ఎవరైనా మనం గమనిద్దాం ఒకసారి ఆలోచిస్తే నమ్మకంగా ఎవరైనా ఒక రోజు స్నానం చేయలేదనుకోండి ఏమనిపిస్తుంది ఈ సీజన్లో సమ్మర్ కొంచెం అనీజీగా అనిపిస్తుంది రెండు రోజులు స్నానం చేయకపోతే మూడు రోజులు స్నానం చేయపోతే మనుషులు ఎవరైనా వాళ్ళతో సహాసం చేయడానికి ఇష్టపడతారా వారి దగ్గర నుంచి ఒక స్మెల్ వస్తూ ఉంటది చెమట వాసన వస్తా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అని నీ దగ్గర స్నానం చేయపోతే నేను ఇంత వాసన వస్తే నీలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు శుభ్రపరచుకోకపోతే దేవుడు నీలో కూర్చి ఉంటాడు నాలో కూర్చి ఉంటాడు కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరు కూడా ఏం చేస్తున్నారంటే శుభ్రపరుచుకుంటున్నారు ఏమి శుభ్రపరచుకుంటున్నారు వొలలు వలలు అన్నప్పుడు వల అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాక్యమే ఉండొచ్చు మనిషి ఒకడు వాక్యం చేతనే పట్టబడతాడు దేవుని మాట చేతనే పట్టబడతాడు కాబట్టి వాక్యము ఆ వీళ్ళు ఏం చేస్తానంటే శుభ్రపరచుకుంటున్నారు శుభ్రపరచుకుంటున్నామా లేదా ప్రతి మనం మన హృదయాన్ని శుభ్రపరుచుకుంటున్నామా లేదా చూడండి మరి ఏబు ప్రతిసారి వాళ్ళ పిల్లలు ఏమైనా పాపం చేశాడేమో అతను పాపం చేశాడేమో కుటుంబం ఏమైనా పాపం అని చెప్పి వారందరి గురించి ప్రతిసారి ప్రార్థన చేస్తా ఉండేవాడంతా అర్పణ ఎక్కువగా బలి అర్పణలు అర్పిస్తూ ఉండేవాడంట మనం ఏం చేస్తున్నాం మన సోదరులు చూస్తే ముస్లింస్ చూస్తే వారు రోజు మొత్తం మీద ఏడు నాలుగు సార్లు ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు మనం ఎంత సమయం ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తా ఉంటాం దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దశమ భాగాల గురించి మాట్లాడుకుంటారు కాని దేవునికి దశమ భాగం సమయంలో ఇవ్వాలని ఎవరు చెప్పరు దశమ భాగం ఇచ్చాను కదా అని చెప్పి శుభ్ర చేతులు కడుక్కుంటారు కానీ రోజుకి రెండు గంటల నలభై నిమిషాలను నేను దశమ భాగాన్ని నా సమయంలో ఈ రోజు దేవుని సమర్పించుకోవాలి నేను సమర్పించుకొని దేవుని పాదాలు గడపాలి అని మనలో ఎవరికి అటువంటి బోధ కాని అటువంటి ఆలోచన గానీ చెప్పరు నేర్పించరు నేర్పకపోతే చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అదేవిధంగా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ రాత్రి కాల సమయంలో మనం మరి ఇక్కడ వాళ్ళని కడుక్కుంటున్నారు మనం కూడా మన హృదయాలను శుభ్రపరచుకునే వారి ఉండాలి మొట్టమొదటి అంశం ఈ వాక్యంలో శుభ్రపరచుకోవడం నేర్చుకోవాలి మన జీవితంలో ఏమి శుభ్రపరచుకుంటా ఏ కాడకి పాత్రలు ఇంటిని ఒంటిని కాకుండా హృదయాన్ని శుభ్రపరచుకోవాలి అయ్యా ఈ రోజంతా నేను పాపానికి లోనయ్యానేమో ఈ రోజు పొరపాటునే ఎదుటి చూసి కుళ్ళుకున్నానేమో నాలో మచ్చరం ఉందేమో దంబం ఉందేమో ప్రభా ఎవరినైనా చూసి అతిశయపడుతున్నానేమో కుళ్ళుకుంటున్నానేమో లేదంటే ఎవరికైనా సహాయం చేయలేకపోతున్నానేమో అసూయ ఉందేమో నాలో ప్రేమ లేదేమో ఇవన్నీ లోకంలోంచి కుట్టినీ అయ్యా ఇటన్నిటి ద్వారా నా నడక ద్వారా నా కళ్ళ ద్వారా నా చేతుల ద్వారా ఏదైనా పాపం చేస్తున్నానేమో రైతు నన్ను మందించని చెప్పి ప్రతి దినూ నీ నా హృదయాన్ని మనం శుభ్రపరుచుకునే వారి దేవుని చెంత ఉండాలి దేవుని బిడ్డలారా మరి ఇంకా చూస్తే లోతులో చూస్తే ఆయన ఆ ధోనిలో తిమోనిదైన ఒక దోనే ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని ఆయన అడిగింది కూర్చుండి ధ్వనిలో నుండి జనసమూహమునకు బ నది దగ్గర ఉండి పడవలో ఎక్కి పడవలో మరి దేవుని వాక్యాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పంచుతూ ఉన్నాడు పైగా ఏమంటున్నాడంటే వాళ్ళని అయ్యా కొంచెం నీళ్లలో లోతుకు తోయమంటున్నాడు ఈ పడవని అంటే హృదయాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు హృదయాల్ని సిద్ధపరుస్తూ లోతుకి నడిపిస్తున్నాడు లోతు ఎక్కడ లోకి నీళ్లలో నుంచి కొంచెం లోతు దీంట్లో రెండు రకాలైన అర్థం ఉంటది సహజంగా ఈ లోకానుసారంగా తీసుకుని ఉంటే జనాలు అందరూ వడ్నున్నారు కూడా వడ్డు నుండి చెప్పొచ్చు కానీ అంత ఎఫెక్టివ్ ఉండదేమో కాబట్టి ఏం చేశారంటే కొంచెం దూరానికి జనాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలి అంటే నేలల్లోనే ఉండి జనాల్ని అడ్రస్ చేయొచ్చు అనుకున్నాడేమో యోజు ప్రాబు ఈ శారీరకంగా మానవులుగా ఆలోచిస్తే కాని ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే లోతుకి నడిపించమంటున్నాడు లోతుకే దేని మీద నడిపించిన అంటే వాక్యంలోకి వాక్యంలోకి లోతుగా నడిపించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని సిద్ధపరిస్తే వాళ్ళ హృదయాలను సిద్ధపరిస్తే దేవుడు విత్తిన మాట విత్తినట్టు నాటుకుపోతూ అది ఎక్కడ పడితే అక్కడ పడదు విత్తవానికి తెలుసు ఎక్కడ విత్తితే సరిగ్గా మరుస్తుందని పోయి కొండ మీద మన విత్తనాన్ని నాటి మన ఫలా ఫలాన్ని మనం మరి ఆశించడం తప్పు ముళ్ళల్లో ఇస్తే కాబట్టి విచ్చేవానికి తెలుసండి కాబట్టి యేసు ప్రభు తెలుసు అందుకే లోతుకి నడిపించండి అని పడవని లోతుకు నడిపించి పడవలో నుంచి ఉపమానంతో ద్వారా దేవుడు వీళ్ళతో మాట్లాడటం ప్రారంభించారు ఆయన బోధించుతూ చాలించిన తర్వాత ధోని లోతుకు నడిపించి చేపలు మీ వొలలను వేయడని చీమోన్తో చెప్పగా ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళ వలలు శుభ్రపరుచుకున్నాడు రెండోని వాళ్ళకి జీవనాధారం ఉంటాయని అంటే చేపలు పట్టడం వీళ్ళు విద్య కలిగిన వారు కాదు మరి ఆ బాగా సంపన్నులు కాదు ఊరు చివర దేనికి పనికి వారు పామరులు వారికి ఏమీ తెలీదు ఒక్కొక్కళ్ళు మరి చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే ఇష్టపడరు ఎందుకంటే సముద్రంలో వాళ్ళకి స్నానాలు మంచినీళ్ళు దాగడాలు ఏమి ఉండవు వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు వాళ్ళు ఏం చేస్తారంటే రోజులు రోజులు సముద్రంలోకి వెళ్ళిపోయి సరసల్లోకి వెళ్ళిపోయి చాపలు పట్టే వాళ్ళు వాళ్ళ దగ్గర నీసు వాసన వస్తా ఉంటది అన్ని ఆ చేపల వాసన వస్తూ ఉంటది వాళ్ళ దగ్గర శుభ్రం ఉండదు కానీ దేవుడివేమీ చూడలేదు దేనికి పనికిరాలని వాళ్ళని దేవుడు సిద్ధపరచుకున్నాడు కారణం ఏంటంటే వాళ్ళు శుభ్రపరచుకున్నారు కాబట్టి దేవుడు శుభ్రపరచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు వాడితో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఎవరైనా సరే మనలో రక్షణ లేకపోతే జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఈ రోజు శుభ్రపరచుకోవటం నేర్చుకోవాలా క్షణలోకి వచ్చిన వారు ఉంటే ఆధ్యాత్మిక దినదినంగా దినమదినంగా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలంటే ప్రతిదిన మనం శుభ్రపరచుకునే వాడిలాగా ఉండాలి మన శుభ్రపరచుకుంటే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే శుభ్రపరచుకున్నారు రెండోది వీళ్ళ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు చేపలు పట్టడానికి వలలు ఎక్కడేమంటున్నాడు దేవుడు కొంచెం లోతుగా వెళ్లి అంటున్నాడు చూస్తే ఆయన బోధించి సాధించిన తర్వాత ధోని లోతుకి నడిపించి చాపల పట్టుటకు మీ వలలను వేయడని సీమోన్తో చెప్పగా చీమోను ఏలినవాడా రాత్రి అంత మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు చూడండి ఈ రోజుల్లో సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో సొంత తలంపులతో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాం కానీ అవి సఫలం ఒక మంచి సాక్ష్యం ఏంటంటే మేము కూడా ఔట్ రీచ్ ప్లేయర్ కి బయటికి వెళ్ళి అడవుల్లో చెంచుగూడాలలో అడవి మరి కోయ మధ్యలో మరి పరిచయ చేయాలని ఆశపడ్డప్పుడు ఎన్నో రోజులు మేము ఎదురు తీసాం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వెయిట్ డిసెంబర్ లో వెళ్ళాలనుకున్నాం నవంబర్ లో వెళ్ళాలనుకున్నాం జనవరిలో వెళ్ళాలనుకున్నాం ఫిబ్రవరిలో వెళ్లాలనుకున్నాం దేవుడు మరి మా సొంత ఆలోచనని సొంత జ్ఞానాన్ని మరి సొంత తెలియజేటల్ని పారనివ్వలేదు ఆయన పాదాల చేత కూర్చొని ఒక రోజు అంతా మేము సంపూర్ణంగా మరి ప్రార్థనలో గడిపితే వెంటనే ఇమీడియట్ గా ప్రార్థన అయిపోయిన బేటి దగ్గర నుంచి పది రోజుల్లో మాకు డేట్ ఫిక్స్ అయిపోయింది వెళ్ళాం పరిచయ చేయడానికే కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మరి వీళ్ళ తలంపులు ఏమై ఉన్నాయో తెలీదు ఏం చేశారో తెలీదు వీళ్ళకి మరి రాత్రి అంతా ప్రయాస విసిగిపోయి ఉంటారు అలసిపోయి ఉంటారు అలసిపోయి వద్దులే వెళ్ళిపోదాం అనుకుని చిట్ట చివరి హోప్తో ఇక లేదు మన వల్ల కాదు వెళ్ళిపోదాం అని చెప్పి వెనుదిరిగి వాళ్ళ వలలను శుభపరచుకుంటా ఉండి ఉంటారు దేవుడు అట్లా నీ జీవితంలో నిరాశకు నిస్పృహకు ఇక ఏమీ మిగల్లేదు నా జీవితంలో ఇక ఏమీ దొరకలేదు అని చెప్పి సమయంలో దేవుడు సంధిస్తాడు దేవుడు దర్శిస్తాడు దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఆ విధమైనటువంటి నిస్సహాయతలో ఉన్నవాడి కోసమే దేవుడు తన చేతులు చాపి వాడికి సహాయం చేస్తాడు నిస్సహాయత ఉన్నవాడికి ఎందుకంటే పేదవాడి కోసం జబ్బులు కోసం పాపంగా ఉన్నవాడి కోసమే దేవుడు శిలవయాగం అయిపోయాడు మరణించాడు బాగున్నవాడి కోసం కాదు ఎవడైతే బాధలో ఉన్నాడో వాడే దేవుడికి కావాలి ఎందుకంటే వాడి హృదయం అంతా విరిగి విరిగి నలిగి వాడికి ఏమి ఆశ లేక ఆశ అంతా చచ్చిపోయి ఇంకేం ఉండదులే అనుకుంటాడు కాబట్టి అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు దేనికి పనికిరాని వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు వీళ్ళు కూడా పాప రాత్రి కష్టపడ్డారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదు నిరాశతో ఉన్నారు నిరాశతో ఉండి పొలలను శుభ్రపరుచుకుని ఉంటారు వెళ్ళిపోవడానికి ఆ సమయంలో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు వేయండి లోతునా వలలు వెయ్యండి అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనం ఏమీ లేదయ్యా నిష్ప్రయోజనం శూన్యం అని దేవుడి సమాధి దేవుడికి సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభుకి మీరు సమాధానం చెప్పినప్పుడు నా మాట వినండి లోతుకి వెళ్లి వెయ్యండి అని చెప్పినప్పుడు దేవుడి మాట విన్నారు వీళ్ళు ఇంకా వేరే ఇంకేమీ చేయలేదు గతంలో వాళ్ళు ఏం చేశారో చెప్పారు దేవుడు వేయమన్నారు వెంటనే వాళ్ళ వలల్ని వేసారు చూడండి తిమో నువ్వు వెళ్లినవాడా రాత్రి అంత గాని మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పారు అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాము అవలేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ మాట అంగీకరిస్తామయ్యా నీ మాట మీద విశ్వాసం ఉంది నీ మాట మీద నమ్మిక ఉంది కాబట్టి మాట చొప్పున వేస్తా ఉన్నా ఇంకొక మాట మాట్లాడలేదు ఏందయ్యా రాత్రి తెల్లారు కదా ఇది ఓపిక లేదు మంచిది వెళ్ళిపోతాం మేము రాత్రి అంతా ఇప్పుడు ఒక మాట చెప్తే పడతయా అని నని అనుకోలేదు అనుమానించలేదు కానీ దేవుని మాటకు వాళ్ళు దేవుని మాటకు వాళ్ళు సిరసను వహించారు వహించారు ఉంచారు సిరసును కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందంటే ఫస్ట్ నీ హృదయంలో మరి హృదయాన్ని శుభ్రపరచుకోవాలి రెండోది ఆయన మాటకు విలువనివ్వాలి ఆయనని ఆయన ఏం చెప్తే దాన్ని చేయాలి అంతే ఇంకేం అనుమానపడకూడదు మరి ఎప్పుడైతే మనం ఆయన చెప్పింది చెప్పినట్టు మరి చేస్తాము ఏమని చెప్పాడు దేవుడు అని అంటే నాకేం బలు వద్దు మీరేమి చేయదు గాని పేదవాడిని కరికరించమన్నాడు ప్రేమించమన్నాడు జాలితో ఉండమన్నాడు పేదల మరి తల్లి లేని పిల్లల్ని తండ్రి లేని పిల్లల్ని దిక్కుమాలిన వారిని చేరదీయమన్నాడు అందరితో ప్రేమగానే ఉన్నామన్నాడు కాని క్రైస్తవ మతం మించి మరి ఇంకేమీ ఎక్కువ చెప్పలేదు ఇదే కష్టమైపోయింది క్రైస్తవులకి తరంలో చూడండి మనం గమనిస్తే అతను ఒక వచ్చి అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి నేనేం చేయాలి అని అన్నప్పుడు నేను అవి చేశాను ఇవి చేశాను అని లిస్టంత చదువుతా ఉంటాడు యేశు ప్రాభాన్ లాస్ట్ ఒక మాట అయ్యా నువ్వు ధనవంతుడు కదా నీకున్నదంతా మీ పేదలు ఎక్కువ ఉన్నప్పుడు వాడు పాపం చనుక్కుంటూ కొనుక్కుంటూ ఏంది నా ఆస్తిని అంతా ఇవ్వమంటాడు నేను ఇచ్చాను కదా ఇప్పటి వరకు నేను ఇప్పిని కాదంటాడు ఇంకా ఇవ్వమంటాడని చెప్పి మీకు వ్యసనక్రాంతుడే దుఃఖాక్రాంతుడే వెళ్ళిపోతాడు కాబట్టి అలా మనం ఉండకూడదు ఏం చెప్పారో దాన్ని చేయాలి ఎందుకంటే మనం ఈ లోకంలో చచ్చిన ఉండాలి దేవుని దగ్గర ప్రతిక్షణం బ్రతుకుతూనే ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో నేను ఏంటంటే గమనిస్తే అయన మాటకు వీళ్ళు విలువనిచ్చారు వారు అలాగ చేసి విస్తారమైన చేపలను పట్టి పట్టింది అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ప్రకారం వీళ్ళు చేశారు చేస్తే ఏమైందండి మామూలుగా అయితే వాళ్ళ జీవనాధారానికి ఒకటో రెండో మూడో చేపలు అయితే ఎందుకంటే రాత్రి లాభలు కష్టపడ్డారు ఒక్క చేప కూడా పడలేదు పడని వాడికి ఇప్పుడు సడన్ గా ఒక్క చేపబడినా వాళ్ళకు సంతోషం కనపడుతుంది వాళ్ళ ముఖంలో చాలా వెలుగు కనపడుతుంది అయ్యో చెప్పాడు దేవుడు చెప్పాడు చెప్పినట్టు విన్నాము మరి యేసు ప్రభు చెప్పినట్టు వినడం వల్ల మనకి ఒక చేప దొరికింది అని సంతోషపడి ఉండేవాళ్ళు వాళ్ళ జీవనాధారానికి ఒకటి రెండు చాలు వాళ్ళు తినడానికి కానీ ఏ విధంగా పండియండి వాళ్ళకి విస్తారమైన చేపలు వలలు పగిలిపోయి పగిలిపోయేంత పీలిపోయేంత విస్తారమైనటువంటి చేపలను వాళ్ళు అంటే ఆశీర్వాదాలను వారు చూశారు చూసి ఏం చేశారు ఇంకంతాగలేదు వారు వేరొక ధ్వనిలో పావారు సహాయం చేయవాలని వారికి సంఘటనలు చేసిరి వారు వచ్చి ఆ రెండు ధ్వనులు ముగున్నట్లు నింపిరి ఏమైనట్లండి రెండు ధ్వనిలను మునిగిపోయేటట్టు వాటిని చేపల్ని ఆశీర్వాదాలని పంచారు అయితే ఇక్కడ దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిందంటే సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట ప్రభువా నన్ను విడిచిపోమ్ము నేను పాపాత్ముడు అని చెప్పారు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆ రుచిని ఆ అనుభవాన్ని ఇచ్చాడో వీళ్ళకీ పశ్చాత్తాపం కలిగి పాపాలు గుర్తుకొచ్చినయ్యా మేము యోగ్యులం కాదయ్యా నీతో పాటు ఉండడానికి మాలో ఉన్న పాపం నీకు అంటుకుంటుందేమయ్యా మేము పాపాత్ములు కాబట్టి మేము నీతో ఉండడానికి మేము యోగ్యం కాదు అని చెప్పి వీళ్ళు పశ్చాత్తాపులతో బాధపడతా ఉన్నారు మాకు దొరికి నీళ్ళు సంతోషంగా ఒక చేప దొరిస్తే చాలు కానీ అసలు మాకు బాగా ఎక్కువగా విస్తారంగా పడిపోయి మా వలలు పగిలిపోయేటట్టున్నాయి మా పడలు మునిగిపోయేటట్టున్నాయి అని అని చెప్పి గర్వించలేదు ఆనందించలేదు కానీ అది చూసి వారికి కళ్ళంటే కన్నీరు వాళ్ళకి మరి గర్వం రాదా కుంగుబాటు తగ్గింపు అనేది వాళ్ళలో ఉంది మనలో కూడా దేవుడు విస్తారమైనటువంటి దీవెలు ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కుంగుబాటుకు లోనవలయ్యా నువ్వు కరెక్టే ప్రభు నేను అడిగాను నువ్వు ఇస్తున్నావు ప్రభు అని కృతజ్ఞత కలిగి అనుక్షణమైన పాదాల దగ్గర నడిపేవాళ్ళు జీవితాన్ని గడిపేవాళ్ళలాగా ఉండాలి గానీ దేవుడు నాకు ఇచ్చాడు చెప్తారు చాలా మంది ఒకప్పుడు నాకు ఏమీ లేదు ఈ రోజు స్థితికి తీసుకొచ్చారు అని మంచిదే ఆ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆ స్థితి నుంచి కింద పడిపోతున్నావా ఆ స్థితిలో నుంచి దేవునికి దగ్గరవుతున్నావా ఆ స్థితిని ఇచ్చిన దేవునికి నువ్వు మహిమకరంగా నువ్వు మారుతున్నావా లేదంటే ఏ పరిస్థితిలో నువ్వు అని చెప్పి మన క్రైస్తవ జీవితాలు క్రైస్తవ సంఘాలు మరి నాకుని చేసుకోవాల ఇక్కడ వీళ్ళు వాళ్ళ తోటి వారిని కూడా పిలిచారు వాళ్ళను కూడా పాళిభాగస్థులను చేశారు అదే విధంగా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితాల్లో పాపంలో పాపంతో బతుకున్న మనల్ని మనం హృదయ మనం దేవుడు కాపాడి రక్షించి ఆయన ఉచితమైన ఆయన మరి మనకు మంచి రక్షణ మార్గాన్ని ఇచ్చి ఆయన ఆయన మరి ఆయన ఆయన పాదాలతో దగ్గర గడపడానికి జీవించడానికి మంచి అవకాశాన్ని మన అందరికి ఇచ్చాడు ఇప్పుడు మనం రుచి ఎరిగి ఉన్నాం దేవుని వాక్యం అంటే ఏంటి దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి దేవుడు ఎటువంటి ఫలాలను ఇస్తా ఉంటాడు దేవునితో ఏ విధంగా ఉంటే మన సహవాసం బాగుంటుంది నెమ్మది కలుగుతుంది శాంతి సమాధానాలు అనేది మనం రుచి చూశాం ఇక్కడ వీళ్ళు పక్క వాళ్ళని కూడా పిలిసి ఏ విధంగా సహాయం చేయమని అడిగారో మనం కూడా ఈ అనుభవాన్ని ఎదుటివాడితో పంచుకోవాలా వారితో ప్రకటించాలా అక్కడే ప్రతి ఆదివారం పోతున్నాము లేదంటే ప్రతిసారి వెళ్తున్నాం ప్రార్థన అక్కడికి వెళ్తున్నాం చెప్పిన మాట వింటున్నాం చక్కగా పాటలు పాడుతున్నాం కానుకలు ఇస్తున్నాం చందాలు ఇస్తున్నాం ప్రత్యేక కానుకలు మరి దశ భాగాలు సాధారణ కానుకలు మరి ఇంకా ఇంకా ఎట్లాంటివన్నీ ఇస్తున్నాము మరి ఎక్కడంటే అక్కడ ప్రార్థనకు వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుకుంటున్నాం మరి వాక్యాన్ని వింటున్నాము అని సరిపోదు కానీ ఇక్కడ ఏమి నేర్చుకోవాలి అని అంటే మన అనుభవాన్ని పంచాలి అది పంచకపోతే ఉపయోగం లేదు ఎందుకంటే ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతాడు కానీ ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ ఆ ఒక్కటి వాళ్ళు లేకపోవడం వల్ల ఆ ఒక్క లక్ష్యం వాడు ఫెయిల్ అయిపోతాడు కాబట్టి మనం కూడా ఇక్కడ మన దగ్గర ఇవన్నీ ఉండొచ్చు కానీ నీకున్నటువంటి అనుభవాన్ని ఎదుటి పంచి నువ్వు దేవుళ్ళకి వాడిని తీసుకురాలేకపోతే అది దేవుడు మెచ్చడు ఇక్కడ వీళ్ళు వీళ్ళకి కలిగినటువంటి అనుభవాన్ని ఈ సంతోషాన్ని మిగిలిన వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నారు పక్క వాళ్ళని తెలిసి అయ్యా రండి మాతో పాటు సహాయం చేయండి ఈ ధోనీలు పగిలిపోయేటట్టు మేము వలలుమా కాబట్టి వీటిని ఈ జాగ్రత్తగా మరి ధ్వనిలోకి ఎత్తుకున్నావారం అని చెప్పి తెలిసారు అదే విధంగా మనం కూడా ఏం చేయాలి అంటే ఎదుటి వారిని పక్క వారిని పిలవాలి పరిచర్ చేయాలి దేవుని స్వార్థలు చెప్పాలి వాళ్ళకు ఈ ప్రేమను రుచి చూపించాలా కాబట్టి అట్లా చూపిస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి చూపించకపోతే కూర్చొని వినడానికి అలవాటు పడుతున్నారేమో కూర్చొని వినడానికి కాదు గానీ వెళ్లి స్వార్తను ప్రతించేవాడి లాగా ఉండాలి సువార్థ భారాన్ని మేలకేసుకోవాలా ఎక్కడెక్కడికైతేవార్థ అందట్లేదు ఆ ప్రాంతాలకు మనం వెళ్లాలా దూరం దూరం వెళ్ళకపోయినా మన దగ్గరే ఉన్నటువంటి మన పనిచేసే దగ్గర మన స్నేహితుడికి ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి దేవుని మాట వినాలా నువ్వు చెప్పినప్పుడు దేవుని మాట చెప్పినప్పుడు వాడు విని రక్షణ పొందితే సంతోషం రక్షణ వాడు గనక విని రక్షణ పొందపోతే వాడు శిక్షించబడతాడు కాబట్టి ఆ విషయాన్ని మనం వాడికి హెచ్చరించి ప్రేమతో దేవుని పాదాల దగ్గర తీసుకొని రావాలా అట్లా తీసుకురాపోతే ఒక దినాన దేవుడు అడుగుతాడు నేను నన్ను నువ్వేం చేశావు అంటే అయ్యా నేను ఇవన్నీ చేశానయ్యా అన్నట్టు నీ వల్ల ఒక్క ఆత్మ రక్షించబడిందా నీ ప్రవర్తన వల్ల నేను సంతోషపడ్డానా నీ ప్రవర్తన చూసి ఎదుటివాడు వాళ్ళు క్రైస్తవులు రా నిష్టగా ఉంటారు చాలా మంచి వాళ్ళు ప్రేమిస్తారు అని చెప్పి తెలుసుకొని నీ వలన నీ నడక వలన ఒక్కడన్నా మారాడా లేదు నువ్వెళ్ళి ఎవరికన్నా దేవుని శ్వాస ప్రకటించి ఒక్కడన్నా తీసుకొని వచ్చావా అని అడిగినప్పుడు మన దగ్గర ఏమి సమాధానం ఉంటుందో రాత్రి మన జ్ఞాపకం దాని సిద్ధపాటు కలిగి ఉండాలా కాబట్టి చూడండి ఇంకా నేను నిమిస్తాను ఏల వారు వారు పట్టిన చేపలు రాసి అతడు అతనితో కూడా నున్న వారందరకు విస్మయం ఉంది అలాగే సీములతో కూడా పాలివారైన యబదేవ కుమారులు యాకోబును యవను అందుకు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవైనా పట్టువాడవై ఎందు అని తిమున్తో చెప్పాను చూడండి ఇప్పుడు వాళ్ళు చేపలు పట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు మనుషులను పడుతున్నారు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఎదుటి కూడా దేవుడు ఇవ్వాలి అని అంటే వాళ్ళని మనం తీసుకొచ్చేలాగా ఉండాలి ఆఖరికి ఏం చేశారు తెలుసా వాళ్ళు ఇంత సంపన్నత వచ్చింది మనకి ఒక్క చేప కూడా దొరకని మనకి విస్తారమైనటువంటి దీవులు విస్తారమైన చేపను దేవుడి చేయగలపట్టి ఇంకా మనం ఇంకా చేపలు తీసుకొని మనం బాగుపడదాం అన్నది అనుకోలే చాలు అనుకున్నారు తృప్తి పడ్డారు ఏం చేశారు తెలుసా వారు దూణలను ధరికి చెప్పి సమస్తూ విడిచిపెట్టి ఆయన వెంబడించారు చూడండి ఏం చేశారండీ సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారు విడిచిపెట్టి ఎవరిని ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన వెంబడించారు మన జీవితంలో దేవుడు ఇప్పుడు కూడా మనం ఏం ప్రార్థన చేస్తామంటే అయ్యా నా కుమారుడికి మంచి ఉద్యోగాన్ని నా కుమార్తెకి మంచి సంబంధాన్ని నా కుటుంబాన్ని బాగా ఆశీర్వదించు నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడు నాకు అది లేదయ్యా అని ప్రార్థన చేస్తాం గాని చాలు ప్రభావ జీవించడానికి ఏ అప్పు లేకుండా ఏ జబ్బు లేకుండా నువ్వు నన్ను జీవి జీవింపజేస్తున్నావు ఉచితమైనటువంటి నీ కుప్ప చేత నేను గాలిని కొనుక్కోవట్లేదు చూడండి ఒక దినాన్ని మనం గాలిని కొనుక్కోవాలి హాస్పిటల్ పోతే వెంటిలేటర్ మీద పెడితే వాడు ఎంతెంత డబ్బులు ఇస్తాడో ఎంతెంత బిల్లు వేస్తాడో వెంటిలేటర్ మీద పెట్టి వేలకు వేలేస్తాడు కానీ నాకు ఆ వెంటిలేటర్ మీద లక్షల లక్షలు కట్టి నన్ను ఆ పరిస్థితి నీ ఉచితమైనటువంటి మంచి గాలినిచ్చావు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు అప్పు లేని వ్యాధిని లేని మరి నాకు ఇచ్చావు అయ్యా చాలా ఇంపార్టెంట్ మీ పాద గడిపేటువంటి అవకాశాలు అని చెప్పి మనం ఎప్పుడైనా మన జీవితంలో సంతృప్తిని మరి దేవుని దగ్గర మనం పొందామా చెప్పుకున్నావా చాలా అయ్యా ఇంకా ఆశపడతా ఉన్నాం వాళ్ళు పొందారు వాళ్ళకు చాలు కానీ దేవుడు విస్తారమైనటువంటి ఇచ్చాడు దాంతో పాటు ఇప్పటి నుంచి మీరు మనుషులను పట్టేవాళ్లాగా అవుతారని చెప్పాడు వాళ్ళు వెంటనే వాడవలలో వాడన్నిటిని వాడల నావలన్నీ కూడా ఒక పక్క ఒడ్డుకు చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టారు వదిలిపెట్టారు మనం కూడా మన సమయము మరి ఎంతవరకు తెలియదు కానీ ఏ సమయానికి మనం ముగించుకుంటామో మన పరుగుని తెలియదు కానీ మనం ముగించుకునే ఈ లోకాన్ని వదిలిపెట్టే మనం ఏం చేయాలంటే దేవుని కోసం ప్రయాసపడాలా దేవులు ఎదగాల ఆ విధంగా ఎదుగుతున్నావా లేదా అని మన జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి ఒకవేళ అలాంటి జీవితం గనక మనలో లేకపోతే అది ఒక లోపంగా గనక ఉంటే దేవుడు దాన్ని సరిచేసి ఆయనకు పనికొచ్చే పాత్రలాగా ఆ పడవల్లో ఆ పడవలో ఎక్కి దేవుడు వారితో ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా మనతో కూడా మాట్లాడి వారిని ఏ విధంగానైతే మనుషులు పట్టే జాలర్లుగా చేశారో మనం కూడా ఆ విధంగా మాట్లాడాలని ఈ రాత్రి కాలం దేవుడు కొన్ని మాటలు తన వినికిళ్ళు జీవించి ఆశీర్వదించిన దాని కదా మన మధ్యలో డాక్టర్ చక్రవర్తి గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందించారు ఆయనకి వందనాలు ఈ ఆయన రావడం మనకు చాలా అరుదు కాబట్టి మనం ఆహ్వానించిన ఆయనకి ఎంతో ఆసక్తి దేవుని వాక్యం ధ్యానించాలంటే కాబట్టి ఆ రీతిగా మనం అనుకోలేదు ఖచ్చితంగా దేవుని ఆత్మ ప్రేరేపణిస్తున్నాను ఆ రీతిగా ప్రభావతం నడిపించండు మనం ఏ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలని ఈర్థమైంది దేవుడు తన కృప ద్వారా ఎందుకంటే ఈ పదలో అది ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే మన మనోనేతలు తెరవబడ్డాయి కాబట్టి దేవుడిని ఆయన మాట్లాడుతూ ఉంటారు అనేక పర్యాల నుంచి దేవునికి వందనాలు ప్రెసిడెంట్ అన్న చివరి ప్రార్థన మీరే చేసి డిసిషన్ ఇచ్చేయండి జీవనజీ అయ్యా స్తోత్రాలు చిన్న మందగా చేరి ప్రభా నీ పాదాలు కలిసి చేరు ప్రభా కు ఆలోచించడానికి నిన్ను గణపరుస్తున్నాను నిలుపరచడానికి అయ్యా మాకందరికి మంచి అవకాశాన్ని ఇచ్చావు ప్రభా మేము మన్ను అయిపోతే మేం ప్రభా చనిపోతే ప్రభా మించదు ప్రభా సజీవుడు ఉంచావు గనకబట్టి సజీవులు సజీవుల్ని ప్రభా ఆరాధిస్తే ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి కొందనాలు స్థూతులు ఇదిగో నాయన మీరు వారితో మాట్లాడినప్పుడు వారు ప్రభా నువ్వు వాళ్ళ హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభావిగా వారి హృదయాలను వారు కడుక్కున్నారు హృదయంలో ఏ పాపం ఏ కలముషం ఏమీ లేకుండా వారు ఆ విధంగా మమ్మల్ని కూడా మార్చుకున్నందుకు నీ కొందనాలు స్థూతులు తీసుకొస్తారు రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాటలు మీరు మీరు వాకు నమ్మిక మాండ లోకం ఉంటే దాంతో సరిచేసి ప్రభుత్వ నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చుకుని రాజున్నారు ప్రభా ఏమైనా మా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏదైనా ప్రభాక ఉంటే మమ్మల్ని మన్నించి ప్రభావ నీ బిడ్డలుగా నీ సొచ్చుగా మమ్మల్ని మార్చుకుని రాజాన్ని పొందున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు పొంది ఎవరికైతే ఈ భారాన్ని ఇచ్చారో వారిని మహర్పం చేసుకోనండి ఈ పంచ ఎవరైతే మీ పాళిభాగస్థలు అవుతున్నారో ఎవరైతే ఈ సమయంలో ప్రభా నేను అటు వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం అయితే ఎవరికైనా ఆ కుటుంబంలో ప్రభావం రక్షణ మార్గం లేకపోతే ఈ ఆశీర్భ వారి రక్షణ మార్గాన్ని మీరు అనుగ్రహించండి బాబా మరి భర్త ఎత్తబడి భార్య విడత పెట్టడం మీకు ఇష్టం కాదు ప్రభావ భర్త భార్య ఎత్తబడి భర్త విడిచిపెట్టడం భార్య భర్త ఇద్దరు బ్రోగా తండ్రిలో ఉండే పిల్లలు నరకంలో ఉంటే అది బ్రోబా కుటుంబాల కుటుంబాలు తమిళ చేరి నేను ఆరాధించి ప్రభా నీ ఆకలి సమయంలో ఆకడలో ప్రభా మేమందరూ ఉండడానికి ప్రభా నీ రాజ్యంలో మేమందరం ఉండడానికి కుటుంబ అనుగ్రహించాను ఇంకా నేను చిత్తమైతే ఆ చిన్న మందిని లక్ష నాలుగు నాలుగు వేల మంది రూపాయలు మేమందరూ ఉండడానికి కుట్టిన అనుగ్రహించాను చిక్కమైతే ప్రభా ఈ పరిచర్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభావి సాధనంగా ప్రభావిత పనిముట్లుగా ప్రభావీ వాడుకోనండి ప్రభావిని పాత్రలుగా వాడుకోనండి ప్రభుత్వం పరిచర్ చేయడానికి బ్రబా మీరందరినీ మీరు నెప్పి స్వస్థపరిచి ఆ విధంగా ప్రభావీందరూ మార్చుకున్న ప్రభా మాలో ఉన్న శాపాన్ని మాలో ఉన్న పాపాన్ని బట్టి కాదు కానీ ప్రభావిత అనేక మీకు మహిమకరముగా మీ పాదాల రావాలి ఒక్క ఆత్మ కూడా నశించుకోవటానికి కాదు అనుక వారి తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ బాబా మరి ఏమైతే మీరు ఆశీర్వాదాలు మా జీవితాల చాలయ ఈ సంస్థాన్ని విడిచిపెట్టిందించమని తీర్చిదిద్దండి బాబాయితే కలిసి మని మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనా విశాలకు ప్రతిఫలం దాన్ని నీడగా ఉంది ప్రభుత్వమైతే మరి కనీసం లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మేము ఈ విధంగా కంటిన్యూ లో ఏమైనా శక్తి కలిగి మన తండ్రి కలిగిన ఆయన కృపా సమాధానం ఇక్కడ చేరిన మనకులు మరియు సంఘాలకు హలో అందరూ